ఇక్కడ ఇక్కడ సింబాలిజం రూపంగానే చెప్తారు కథల్లో మీకు సింబాలిజం మీరు డైరెక్ట్గా అన్వేషించి పట్టుకోవాలి ఇక్కడ డైరెక్ట్ సింబాలిజమే ఇక్కడ కథ ఏమీ కాదు ఇక్కడ కాబట్టి ఇక్కడ వృక్షరూపకమును కల్పిస్తున్నారు ఇక్కడ ఓ చెట్టు ఉంటుందని ఆ చెట్టు ఇలా తల్లకిందులుగా ఉంటుందని ఒక ఆయన చెప్పారు ఈ భగవద్గీతలో చెట్టు నివర్ణించారయ్యా అది గొప్ప మహిమగల చెట్టు ఆ చెట్టు ఉరేళ్ళు పైకి కొమ్మల కిందకే ఉంటాయి అది అది ఎక్కడుంటుందో తెలుసినా అది వశిష్ఠ గుహ దాటిన తర్వాత ఉంటుంది అది రహస్యంగా ఎక్కడో కొండల వెనకాల లోయల్లోనో ఎక్కడో ఉంటుంది అది భక్తులు గొప్ప భక్తులకు మాత్రమే దర్శనమిస్తుంది అని చెప్పారు ఇది ఎలా ఉన్నది సో వెలుగు తిరిగింది తలాతో రోకల్ని లేదు ఇంకొక ఆయన చెప్పాడు నేను నారాయణాశ్రమానికి వెళ్తుంటే నాకు హనుమంతుడు కనపడ్డాడు భట్టతలైపోయింది బాగాను ఏదో శాలువాహుట తప్పుకుని ఓ పీఠవాహటు పెట్టుకుని ఆ ఏదో పుస్తకం పెట్టుకుని రామరామ అంటున్నాడు ఈ పుస్తకము శాలుగా ఈ ఎందుకండి రామరామ అనడానికి ఇవన్నీ కూడా కావాలా పైగా ఓ శాలువాహుట వేసుకోవాలా అది ఫోటో కూడా తీసిపోయింది ఎందుకో ఫోటో అది ఎవిడెన్స్ ఇంకొక ఆయన ఫోటో చూపించి ఇదిగో బాబా గారి ఫోటో నుంచి విభూతి రోంది అని ఫోటో చూపి ఈ ఫోటోలో వీడియో అయితే వీడియో అయితే కూడా యూ కె నాట్ యాక్సెప్ట్ ఇట్ మార్పింగ్ అఫ్ ది వీడియోస్ ఉంటాయి అయ్యా అజ్ఞాన ఆవృతం జ్ఞానం ఏమన్నా ముస్లింతి జంతవాహా అన్నాడు శ్రీకృష్ణుడు వాపోయినాడు ఏం చెప్పుకుంటాం రా అర్జున కానీ వాపోయిన తేదో ముహ్యంతి జవహ కాబట్టి ఆ తత్వాన్ని బాగా తెలుసుకోవాలి అందుకోసం చెప్పాను ఇక్కడ చెట్టు క్షేమ ఏమీ లేదండి ఇది చెట్టు కల్పిస్తున్నారు ఎందుకండి కల్పించడం అంటే రూపకము చేయడం కోసం కల్పిస్తున్నారు రూపకము అంటే సింబాలిజం అనుకోండి ఈ సంసారాన్ని చెట్టు అనే సింబల్ తోటి మనకి బోధించబోతున్నారు ఇది సింబాలిజం మీకు రూపకం మీకేమర్థమైందో నేను చూస్తాను మీరు చెప్పండి ఆ పున్నమి నాటి చంద్రుడు వెన్నెలని సంతట విరజిమ్ముతో ఉద్యానవనంలో నడయాడుచున్నాడు ఎలా తెలిసిందా ఎవరి పున్నమినాటి చంద్రుడు ప్రియురాలు ప్రియురాలి మోము ఇది పొన్నమి నాటి చంద్రుడు అండి అంతైనా లేకపోతే ఆయన మహాత్ముడు అయినా ఆయన చంద్రుణ్ణి తిరిస్తే ఆయన అక్కడే తెచ్చేడతాడని అనుకుంటున్నారు దాన్ని రూపకము అంటారు రూపకంలో ఏం చేస్తారంటే త్రియురాలి మోము అంటే ఆహ్లాదకరంగా ఉంటుంది త్రియుడికి త్రియురాలి మోమును చూసిన వెంటనే ఆహ్లాదం అలాగే పొన్నమి నాటి చంద్రుణ్ణి చూడగానే ఆహ్లాదం కలుగుతుంది ఆహ్లాదకరత్వము అనే సమాన ధర్మాన్ని అనుసరించి స్త్రీరాలి మోమును ఉన్నది నాటి చంద్రుడితో పోదుస్తారు కవులు అలా పోదుస్తారు కాబట్టి కవి ఏం చేస్తాడంటే చంద్రుడు అంటాడు దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అంతేగాని చంద్రుడు అప్పుడప్పుడు చంద్రకి దిగొచ్చి వాళ్ళు ఉద్యానవనంలో సంచరిస్తూ ఉంటాడు ఆయన గొప్ప మహాత్ముడు మహిమాన్వితుడు అని అలా తెలియదు దట్ పాయింట్ ప్రతిది మహిమ అంటే అన్నీ బుట్టలో పలుస్తూ ఉంటే నో సెన్స్ లెఫ్ట్ థింగ్ కాబట్టి అదేవిధంగా మీకు రూపకం బాగా అర్థమైపోయింది ఎవడో ఓ చెట్టుంది ఏమిటో తెలుసిన ఆ చెట్టు మన సంసారం సంసారాన్ని చెట్టుతో పోస్తున్నారు వృక్ష రూపక కల్పన సంసారం ఉంటే ఒకటి తెలుసు అది కూడా చెప్పాలి చెప్పాను నేను అంటే ముందు సంసారం ఉంటే ఒకటి చెప్పుకుంటారా తెల్లవారు లేస్తే ఏవో బెంగలు భయాలు దుఃఖాలు ఇంకేముంది సంసారం అంతకంట అంతకంటే సంసారం ఏమి లేదు యువకులు పోని ఏదో ఉల్లాసంగా ఉన్నారండి కొన్ని కొన్ని యువకులను పెట్టండి వాళ్ళు ఇప్పుడిప్పుడే సంసారంలో ప్రవేశించబోతూ ఉన్నారు ఇంకా వాళ్ళకి లోతు తెలివి దిగాక తెలుస్తుంది సో మధ్య వయస్కుల్ని మీరు కదిపితే ఏదో బెందలు భయాలు దుఃఖాలు ఓడిపోతూ ఉంటారు జనాలు ఏవో ఓడిపోతూ ఉంటారు చూడండి న్యూమరాలజీ యాస్ట్రాలజీ మరోవాలజీ మరో అలజీ మరోవాలజీ ఇవన్నీ కూడా ఇంత పెట్టేగిపోయి ఉన్నాయంటే అర్థం టూ కృష్ణ జనాలు సంసార బంధంలో బాగా గట్టిగా చిక్కుతూ ఉన్నారని అర్థం జనాల్లో ఆ బంధం అంత గాఢంగా లేకపోతే వీళ్ళందరూ అవసరం పడరు అవసరం పడాలి ఓ బస్తీలో హోటల్స్ హాస్పిటల్సు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి అంటే అర్థం ఎట్లండి ఆ బస్తీలో వాళ్ళు అధికంగా భోజనాన్ని చేసి రోగాలతో సతమతమవుతున్నారని అర్థం కాదండి ఇతర హీ పాత్ర అలాగే మన సమాజాన్ని చూసినట్లయితే మన జీవితాన్ని మనం చూసుకుంటే అంత బంధం తప్పించుకోవట్లేదు ఒక ఆయన ఉన్నారు నాతోటి కావండి భవిష్యత్తు తలుచుకుంటే భయం వస్తుందండి నాకు భవిష్యత్తులో ఎలా ఉంటుందో అన్నారు నాతో ఆ అన్నాయన ఒక సన్యాసి నేను ఆయనతో ఉన్నాను ఆయన గృహస్థుడు నేను ఎంతోమంది ఎదుగుతను ఐదు ఆరుగురు సంతానం అధికంగా ఉండేది మరి భారతదేశం వన్ బిలియన్ ఎలా మరి సో అధిక సంతానంతో ఉండి వరు వాళ్ళు ఆ పిల్లల్లో ఓ పిల్లకి పెళ్ళ్యాల్స్తే పోవడము లేకపోతే అయిన పెళ్లి ససిగా లేకపోవడము ఆ అల్లుడు వీళ్ళని ప్రాణం తీయడము వీళ్ళని విసిగిస్తూ ఉండడము ఏవో ఇలాంటి సమస్యలతోటి ఓ పిల్ల అలా ఉంటుంది ఇంకో పిల్ల అభివృద్ధిలో ఓ కొడుకు అలా తోడుకుంటూ ఇంకో కొడుకు మూర్ఖుడు ఫుల్ వాడికి ఓంటే నారాదు అలా ముద్దలా పడుకుంటాడు కూడా ఏదో అనారోగ్య కారణంగా మరో రకంగా ఓ పిల్లకి స్కిజు మెంటల్ సరిగ్గా ఉండదు అలాగా ఆ రెండు పిల్లలతో అలా ఉండి వాళ్ళు ఆదాయాలు తక్కువ ఉండి కష్టపడుతో పడేటోళ్ళలోనో ఎక్కడో బతుకుతో ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి అంతా ప్రార్థాహీనంగా పోతూ ఉంటుంది మనం మనం కర్తలమా ఈశ్వరుడే కదా మనకి సర్వము ఈశ్వరుడే కదా కాబట్టి మనకి లభించిన ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండడం మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండడము అని వాళ్ళు బతికేసేరయ్యా గృహస్థులు వాళ్ళందరూ వాళ్ళకు ఉన్న సమస్యలు అన్ని సమస్యలు ఉండి కూడా కేవల శరణాగత భావనతోటి వాళ్ళు సంసార సాగరాన్ని ఈదేశారు నువ్వు నేను గోచీపాత రాయడం ఈ సన్యాస వస్త్రాలు కట్టుకూర్చున్నాం ఎవడో భోజనం పెట్టేస్తున్నాడు వెచ్చాలు కొనుక్కోవాలి వంట వండుకోవాలి గ్యాస్ పోయి పెట్టుకోవాలి గ్యాస్కి రిజిస్టర్ చేసుకోవాలి ఇన్ని బెంగలు ఏం ఈ బెంగలన్నీ పడివాళ్ళు పడుతున్నారు మనం విశ్రాంతిగా బతికేస్తున్నాం మనం భవిష్యత్తు గురించి భయపడ్డామంటే ఇంతకంటే అజ్ఞానం మరొకటి లేదు శరణాగతి అనే తత్వం తెలియక ఇలా ఉన్నాము అని నేను అన్నాను ఒక సన్యాసితో కాబట్టి నా అభిప్రాయం ఏమిటంటే సన్యాసులు కావచ్చు గృహస్థులు ఎవరైనప్పటికీ ఒక అభద్రతతో మనకి భయంతో భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మన పిల్లలు వీళ్ళు పైకి వస్తారో రావో అనే మనం బతుకుతున్నామా లేదా అదే సంసారం అంటే ప్రతి సంసారం గతాన్ని తలుచుకుని కుమిలిపోతూ ఉన్నామా లేదా మనం దానికి అదే సంసారం గతాన్ని తలిస్తే దుఃఖం భవిష్యత్తు గుర్తుకొస్తే భయం అదే సంసారం నాది నావాడు నాయుడు నావాకిలి అంటో సముద్రం నుంచి విడిపోయిన బిందువు వలె బిందువు సముద్రం నుంచి విడిపోతే బయటపడి బయటకు వచ్చేస్తే దాని మునికి ఏమవుతుంది ఎందుకు కొరగానిది అవుతుంది ఆ విధంగా సముద్రం నుంచి విడిపోయిన బిందువు నిర్వీర్యమైపోయి ఎందుకు కొరగానిదిగా అయిపోతుంది లేకుండా కూడా పోతుంది అదే బిందువు సముద్రంలో అంతర్గతంగా ఉన్నది దానికి మీరు సముద్రంలో లోతులోకి వెళ్తే మీకు బిందువులు విడివిడిగా కనపడతాయా వాస్తవానికి సముద్రం అనేది అనేకానేకములైన బిందువుల యొక్క సమాహారం అనేకానేక బిందువులు చేరి సముద్రం అయినాయి మీరు సముద్రంలో దూకి ఒక చిన్న డైల్ చేసి లోపల చూస్తే ఇదిగో ఈ బిందువు ఆ బిందువు ఆ బిందువు ఆ బిందు అనే బిందువులు ఏమీ ఒకే సముద్రం కనపడుతుంది కానీ వాస్తవంలో ఆ సముద్రం ఈ బిందువుల సమాహారం సపోజ్ ఒక బిందువు సముద్రం నుంచి విడిపోయి విడిగా నేను సెపరేట్ అని ఉందనుకోండి కానీ బ్రతుకులు ఎటువంటి ఆ బిందువుది మన బ్రతుకులు అట్టివి మరీ సంసారం నేను నాది నా కొడుకు నా కూతురు నా ఇల్లు నా వాకిలి నా డబ్బు నా దశం నా పుణ్యం నా మతం నా దేవుడు నీ దేవుడు వేరు నా దేవుడు వేరు ఈ నా అనేటువంటి కాలుష్యాన్ని దేవుడికి కూడా అడ్డగట్టి అలా సముద్రం నుంచి విడిపోయి కొట్టుమిట్టులాడే బిందువ్వలే మనం బ్రతుకులను వెళ్ళదీస్తూ ఉన్నాము దాని సంసారం ఈ సంసారాన్ని చాలా విలక్షణమైన రూపకంతో ఈ అధ్యాయంలో వర్ణిస్తున్నారు ఆ రూపకం ఏమిటంటే ఇప్పుడు క్రీరాలి మోమును పూర్ణమి చంద్రుడితోటి రూపకం చేసేటంటే కొంచెం తోములలా చేస్తూ ఉంటారు జీవనయాత్రని రథంతో రూపకం చేసేటంటే కొంచెం విలక్షణంగా ఉంది ఆ అన్నిటికంటే విలక్షణమైన రూపకము ఈ సంసార స్వరూపాన్ని ఒక చెట్టుతో పోతాడు వృక్ష రూపక కల్పన ఈ వృక్షము కూడా ఎటువంటి వృక్షం అంటే తలకిందులు చెట్టు ఏమంటే తలకిందులు చెట్టు ఎక్కడైనా ఉంటుందా అని ఓ మహాత్ముడిని అడిగారు వాళ్ళు ఒక శిష్యుడు ఓ భక్తుడు అడిగాడు అంటే ఉంటుంది చెప్పాడు ఏదంటే నువ్వు వేయని చెప్పాడు మొన్న మనం చూసుకుంటే సరిపోతుంది ఆ రూపకం అలా వచ్చింది రూపకం యొక్క దాన్ని ఆరిజినది మొన్న మనం చూసుకుంటే చూడండి ఇదో ఇదే ఊర్ధ్వ అధశాఖం కాళ్ళు కూడా చాచారనుకోండి అధశా అశ్వత్థం అశ్వత్థం అంటే ఎవరు తెలుసునా రేపటి వరకు ఖాయంగా ఉంటుందని చెప్పడానికి వీలు లేనిది ఇది చెట్టు ఊర్ధ్వములమధ శాఖం ఈ చెట్టుకి పళ్ళు కాస్తాయి సుఖ దుఃఖములనే పళ్ళు వస్తున్నాయి సుఖమనే ఓపండు దుఃఖమనే ఓపండు ఆ చెట్టుకు కాసే పళ్ళు కొన్ని పళ్ళు తీయలో ఉంటాయి కొన్ని పళ్ళు పుచ్చిపోయి చేదుగా ఉంటాయి సుఖ దుఃఖములు అనే పళ్ళు దీనికి ఆకులు ఉన్నాయి ఈ చెట్టుకు ఆకులు ఉన్నాయి ఇదంతా కూడా ఈ రూప అన్నీ రూపకమే రూపకం అంటే అంటే దృష్టాంతంగా చెప్తున్నట్టు లెక్క సో ఆ రకంగా మనస్సుకి హత్తుకుపోయే విధంగా సంసారము ఒక చెట్టుగా కల్పించి కల్పన కల్పన నిజంగా చెట్టు ఏదో ఒకటి ఉందనుకోదు ఒక నేను ఆ చిత్రమానికి వెళ్ళినప్పుడు పెద్ద ఫోటో ఒకటి ఉన్నా ఏమిటంటే ఈ చెట్టు తలకిందులు చెట్టు ఇసి మీరు తలకిందుల చెట్టు ఫోటో వేసి దాన్ని రూపకమని తెలుసుకుంటే తప్పేమీ కాదు కానీ మీరు ఫోటో ఎప్పుడైతే వేసేస్తారో అదే చిత్రం ఎప్పుడైతే గీసేసి పెట్టారో ఇలాంటి చెట్టు హిమాలయాల్లో ఉందిట అని చెప్పుకుంటూ ఉంటాను ఇలాంటి చుట్టూ హిమాలయాల్లో ఉందిట అంటే కబుర్ ఉందనుకుంటాడు ఈ రకంగా ఉంది తా అండి ఉంది అంటాడు నీకు ఎలా తెలుసురా అంటే మా బావమర చెప్పాడండి ఓకే మీ బావమరి చెప్పాడు మీ బావమరిదిని అడిగేవా అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో సమాచారం నువ్వు అడిగేవా ఎందుకు అడగద్దా అడిగి అడిగి చెప్పు బాగుండదని అడిగాడు ఫోన్ చేసి వాడు మా దోస్తు చెప్పాడండి వాడన్నాడు అంటే ఏమైనా తెలియదు కాబట్టి రూపకమును స్పష్టంగా తెలుసుకుంటూ మనం ముందుకు సాగాల్సి ఉంటుంది రూపకము అవును ఎందుకండి ఈ సంసారాన్ని ఇలాగా పట్టుకుని సాగదీసి దాంట్లో ఉండే కుళ్ళంతా బయటికి లాగి ఎందుకు మీరు ఇలా వర్ణిస్తున్నారు అలా అవసరమా అవసరం ఎందుకంటే విరక్తస్ హి సంసారాత్ భగవతత్వజ్ఞానే అధికార నా అన్యస్యా భగవంతుని యొక్క స్వరూపమును తెలుసుకోవాలి భగవంతుని స్వరూపమున్నా ఆత్మస్వరూపమున్నా ఒకటే దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆ జిజ్ఞాస కలిగి శుభేచ్చ అంటారు దాన్ని ఆ జిజ్ఞాస కలిగి దానికి కావాల్సిన అంతఃకరణ శుద్ధి కూడా ఉండాలి ఆ సంపద ఆ జ్ఞాన సంపదని మనం పొందాలంటే అంతఃస్కరణం సంసిద్ధమై ఉండాలి దీనికంతకీ మనిషిని తయారు చేయాలి అధికార అంటే యోగ్యత అలా యోగ్యత తయారు చేయాలి బ్యాండేజ్ వేసే ముందు కడగాలి గాయం ఉన్నప్పుడు అదే బ్యాండ్ తీసుకురా అని బ్యాండ్ పెట్టిలా మూతం మొన్నటి ఇంత లాభం ఎందుకంటే చక్కగా బ్యాక్టీరియా అన్నీ కూడా లోపలే ఉండి అవి మంచి కల్చర్లుగా అవి వేడిగా కూడా ఉంటుంది ఇలా కట్టేయడం మూలంగా చక్కగా గ్యాంగిరీన్ తయారవుతుంది మొన్న అలాగే చేయకూడదు గాయం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మొట్టమొదట కడిగేస్తారు వాటర్తో కడిగేసి డాక్టర్లు ఏం చేస్తారంటే ఆల్కహాల్ తోటి కూడా కడిగేస్తారు ఆల్కహాల్ స్క్రాబ్బాది ఉంటుంది దానితోటి తిడిచేస్తారు తిడిచేస్తే ఉంటుంది ఆ మట్టి ధూళి పోవడమే కాకుండా బ్యాక్టీరియా అంటిపెట్టుకుని ఉంటాయి సాయిల్ బ్యాక్టీరియా ఉంటాయి అవన్నీ కూడా పోతాయి గాయం ఇప్పుడు శుద్ధి అయిపోయింది ఇప్పుడు బ్యాండేజ్ వేస్తే అది మానుతుంది కాబట్టి అంతఃకరణము మన అంతఃకరణము చాలా కల్మషంతో నేను నాది అనేటువంటి అహంకార మమకారాలు శోకమోహములతోటి నిండి ఉంటుంది అంతఃకరణ దాన్ని శుద్ధి చేస్తే కానీ శుద్ధిలాగా వైరాగ్యమే శుద్ధి వైరాగ్యం అంటే తెలుసునండి అది ఏ రూపంగా వైరాగ్యం అంటే కొంతమంది అనుకుంటారు బాగా చినికిపోయిన చినికిపోయిన బట్టలు కట్టుకుంటే వైరాగ్యం అని అలా కాదు అవుట్వర్డ్లీ మనం సింపుల్గా ఉండాలి అవుట్వర్డ్గా చాలా విలక్షణమైన హెయిర్ లేకపోతే ఖరీదైనటువంటి వస్త్రధారణము అలా చేయకూడదు సింపుల్ ఏది లభిస్తే అది దాంతో చేస్తూ ఉండాలి సింపుల్గా ఉండాలి శుచిగా ఉండాలి సింపుల్గా ఉండాలి బట్ మోర్ ఇంపార్టెంట్ అంతఃకరణంలో సింప్లిసిటీ ఉండాలి హృదయంలో చాలా సింపుల్గా ఉండాలి అంటే ఓ రకంగా అమాయకంగా ఇన్నో సెన్స్గా ఉండాలి మూర్ఖంగా ఉండమంటాం లేదు ఇన్నో సెన్స్గా ఉండాలి జాజ్వల్యమానంగా ఉండాలి బుద్ధి బుద్ధి అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ ఇన్నో సెన్స్ ఏమిటి వీడు మన మీద కుట్ర చేస్తున్నాడు పని చేయలే కుట్ర వాడి ప్రారంభాలలో ఉన్న వాడు కుట్ర ఎవ్వడు ఏమీ చేయలేదు కాబట్టి అలాగంటే ఇన్నో సెన్స్ మనం ఇతరుల మనకి ప్రేమే ఉంటుంది ఇతరులని మనం వ్యతిరేక భావం నిందారోపణలు చేసుకుంటూ అలా ఉండదు వాళ్ళ గుణదోషాలు తెలుస్తూ ఉంటాయి గుణదోషాలు తెలుసుకోవాలి గుణదోషాలు తెలియకపోతే వాడు మూర్ఖుడు అవుతాడు గుణాలు దోషాలు తెలుస్తూ కానీ ఆ దోషాలని పక్కన పెట్టి గుణాలకి కొంత హైలైట్ చేసుకుంటూ వాళ్ళకి మన వైపు నుంచి చేసి సర్వీస్ ఏమైనా ఉంటే చేస్తూ అలా ఉండడం ముఖ్యంగా వైరాగ్యం అనేది హృదయంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ లేని ఎయిర్ ఎలా ఉంటుంది స్వచ్ఛంగా నిర్మలంగా పీల్చుకుండగానే ఆక్సిజన్తో నిండి హృదయానికి లంగ్స్కే ఆనందాన్ని ఉత్సాహాన్ని ఆ ప్రాణశక్తిని ఇస్తూ ఉంటుంది ఎయిర్ పొల్యూషన్ లేని ఎయిర్ అదే ఎయిర్ పొల్యూట్ అయిపోయిందనుకోండి ఎలా ఉంటుంది ఎంత క్లేశాన్ని గాలి పీల్చినప్పుడల్లా మంట దుఃఖం కలుగుతుంది అదేవిధంగా మీ హృదయంలో కామనలు కోరికలు ఏమీ లేవనుకోండి అది పొల్యూషన్ లేని ఎయిర్లాగా ఉంటుంది ఏ కోరికలు లేవు సపోజ్ ఈ పడంగా అయ్యా మీకు మీకేం కోరికలు ఉన్నాయో చెప్పండి అని భగవంతుడు నిలబడే అర నాన్న నీకు ఏం కోరికలు ఉన్నాయో చెప్పు ఎన్ని కోరికలు ఉన్నాయో నీ కానీ అడిగాలనుకోండి అడిగితే అరే మంచి అవకాశమే ఏమైనా కోరికలు ఉన్నట్లయితే ఇది సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఇచ్చేస్తాను అంటున్నాడు కదా అని నేను చెప్తాను ఒక్క ఒక్క నిమిషం టైం నిమిషంగా రెండు నిమిషాలు తీసుకో బుర్ర గోకి గోకి గోకి ఏ కోరికలు కనపట్టలేదండి అంటే నీకు అన్నీ ఉన్నాయా అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది ఏ కోరికలు కనపట్టలేదు దాని పేరే వైరాగ్యం సింపుల్ ఎందుకండి కోరికలు కాబట్టి స్వర్గానికి వెళ్ళాలని మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు వచ్చేవాళ్ళం కాదు ఆత్మస్వరూపం సర్వవ్యాపకం స్వర్గమాన అమ్మకం హృదయమే స్వర్గము ఇల్లే స్వర్గము శాంతముగా ఉన్న ఇల్లే కదా స్వర్గసీమ అంటూ ఏదో కవిత విన్నారు కదా అదే స్వర్గం వాళ్ళు ఇంకా స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నట్టు ఇప్పుడు ఎక్కడున్నట్లెక్క స్వర్గానికి వెళ్ళడం ఏంటాయా నువ్వు ఉన్నదే స్వర్గం అంటే అంత పవిత్రమైన హృదయం అంత స్వచ్ఛమైన హృదయం పవిత్ర వంటే అలా ఉంటే ఏదో నామ సంకీర్తనో చేసేసుకుంటూ కూర్చుంటున్నాడని నా అభిప్రాయం కాదు అంత చేస్తే చేయండి దానికి తప్పేం కాదు మంచిది స్వచ్ఛంగా ఉంటుంది హృదయం కోరికలు ఏమున్నాయి కోరికలు ఏమీ లేవు ప్లాన్స్ ప్లాన్స్ ఏ ఉంటాయి జీవితం ఏదో ఉంటుంది మన వంతు కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండడమే తప్ప పెద్ద పెద్ద ప్లాన్స్ ఏమున్నాయి బెంగలేమడం బెంగలేమిటండి ఈశ్వరుణ్ణి శరణాగిత చేసి బ్రతికేస్తూ ఉండడం వన్ డే ఎట్ ఎ టైం ఈరోజు తెల్లవారింది కదా చలం ఓ రోజు ఇంకో రోజు బ్రతకాల్సిన పని నెత్తిమీద పడింది ఇట్ ఆస్ డూఇట్ ఎలా బ్రతకడం చూద్దాం ఎలాగే రోజు ఎలా బతికేస్తే అలా బతికేయడం రోజు అయిపోయింది పడుకుని ఎదురుకోవడం మళ్ళీ మొన్నటి పొద్దున లేకపోతే ఆనందం హ్యాపీ భగవంతుల్లో కలిసిపోవడం అలా కాదు లేచాము చే ఒకప్పు కాఫీ సంగతి చూడండి ముందు దెన్ ప్రొసీడ్ వన్ డే అట్ ఎ టైం అది వైరాగ్యం అంటే ఇంకొక అంశం ఉంది వైరాగ్యంలో ఏటో తెలుసునా అండి సూపర్ విరక్త హృదయంలో భయాలు మూఢనమ్మకాలు ఉండవు మూఢనమ్మకాలు నుంచి వస్తాయో తెలిసిన కామలలు భయములు అనే రెండింటి నుంచే వస్తాయి దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కామనల్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ భయాల నుండి వస్తాయి మూఢనమ్మకాలు మీకు కామనల్ లేకపోతే భయాలు కూడా ఉండవు భయాలు కామనలు లేకుంటే మూఢ ఉండవు ఏ ఉండవు పిల్లి కనబడిందనుకోండి వస్తు అది పిల్లి అని ఏమైనా మీరు పరిశీలిస్తూ ఉంటారా అవి కన్ను యొక్క వచ్చేటువంటి వాటిల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము అన్రికగ్నైజ్డ్గా ఉండిపోతాయి రోన్ గెట్ రికగ్నైజ్డ్ ఇప్పుడు ఇలా చూస్తున్నారు అనుకోండి ఇలా చూస్తున్నారంటే ఒక ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ నాకు కనపడతారు కానీ మీకు వచ్చి కొంచెం అక్కడ ఏదో కొడువైపు సరిగ్గా లేదని పట్టాలు చీలు ఉన్నాయి ఇవన్నీ కనబడతాయా అనుకో అవన్నీ డ్రాప్ అయిపోతాయి కంటి మీద పడతాయి రెటీనా మీద పడతాయి కానీ మైండ్లో రిజిస్టర్ కావు మైండ్లో ఏది రిజిస్టర్ అవుతుంది దేని మీద మీ ఫోకస్ ఉందో అదే రిజిస్టర్ అవుతుంది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కనపడకుండా ఫోక అదేవిధంగా నడిచి వెళ్తుంటే పిల్లి కనపడిన పిల్లి ఉందనుకోండి రిజిస్టర్ అవ్వదు పిల్లి రిజిస్టర్ అవ్వదు ఎందుకు రిజిస్టర్ అవ్వదు ఇవి ఇవన్నీ అంటే పర్టికులర్ అబౌట్ సపోజ్ మీకు నమ్మకం ఉందనుకోండి పిల్లి కనపడితే పని అవ్వదు నమ్మకం ఉందనుకోండి మీకు మిగతావి ఏమీ కనపడవు పిల్లే కనపడుతుంది పిల్లి లేకున్నా ఉందేమోరా ఏవో పిల్లిలో ఉందేమిటది కలిసి ఆ ఫోన్లో పిల్లి కాదు అమ్మాయ్యా బ్రతుకు భగవంతుడా అని కాబట్టి నమ్మకం అనేది మనిషిని ఏం చేస్తుందో నమ్మించడానికి మామూలుగా నీకు మాములుగా కోతులు కలపడవు మనస్సులో కోతులు గుర్తుకొస్తాయా రావు మామూలుగా రావు కానీ ఎవడైనా కోతిని నీవు స్మరించవద్దు కోతుని స్మరిస్తే నీ పని అవ్వదు అని చెప్పారు అని చెప్పాడు అనుకోండి వీడికి అన్ని రకాల కోతులు పద్మనావుల కోతులే కాకుండా ఆ కోతులే కాకుండా ఆఫ్రికా కోతులు అమెరికా కోతులు ఎర్ర మోముదల కోతులు అన్ని రకాల కోతులు కొండ ముచ్చులు అన్ని అలాగా ప్రసిష్టంగా బుద్ధిలో ప్రవహిస్తూ కోతికీను పని అవ్వడానికి సంబంధమే లేదు అసలు అటువంటి నమ్మకం తప్పది అదేమీ లేదని మీ మనస్సులో అలాంటి నమ్మకం ఏం లేదనుకోండి మీకు అసలు ఆ దృష్టే కదా ఎంత స్వచ్ఛంగా ఉండిపోతుందంటే మనస్సు కాబట్టి విరక్తమైన మన అలాంటి మనస్సు ఉండాలి మీకు ఎంటీ మైండ్ ఎంత ఖాళీగా ఉండాలి ఖాళీగా ఉండాలంటే ఖాళీగా ఉండబోతే అలా ఉంటుంది నిండి ఉంటుంది వేటితో నిండి ఉంటుంది మనం భయము అపనమ్మకం మూఢనమ్మకము ఇట్లా నుండి ఉంటుంది ఎంతగా ఉన్న మనస్సు విరక్తము విరక్తమైన మనస్సు అటువంటి విరక్తి గలవాడికి మాత్రమే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునే అధికారం వస్తుంది కాబట్టి మీరు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నా మనస్సులో ఉన్న భావాన్ని చెప్తాను మీరు ఆలోచించండి మీరు పెద్దలు ఆలోచించాలని చెప్తున్నాను నేను నేను మామూలుగా ఇప్పుడు జవితతో వినే జవితో బారాయడం కాకుండా మనస్సు ఇచ్చి ఆలోచించండి లెర్నింగ్ అని ఒకటి ఉంటుంది లెర్నింగ్ వీడేం చెప్తున్నాడో విందాము వీడేం చెప్తున్నాడో చూద్దాము అని మీరు వింటున్నారనుకోండి మీ మనసులో ఇంకేమేవో ఆలోచనలు కూడా ఉంటాయి ఇది కూడా ఉంటుంది అలా కాకుండా లెర్నింగ్ మీరు నేర్చుకుంటారు కదా అనేక నేర్చుకున్నారు మీరు ఇప్పటికే ఎన్నెన్నో నేర్చుకున్నారు ఆ నేర్చుకునేప్పుడు మీ మైండ్ ఎలా ఉందో మీరు ఒకసారి ఎప్పుడైనా పరిశీలన చేసుకోండి మీరు కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారనుకోండి మీ మైండ్ ఎన్ని అంశాలు ఉంటాయి ఏ అంశాలు ఉండవు ఎంటీగా ఉంటుంది అంటే కారు డ్రైవింగ్కి సంబంధించి కార్ డ్రైవింగ్ మీకు తెలియదు కదా అది పైన ఇంకా రావాలి కాబట్టి అది కూడా లేదు ఇప్పుడు ఇది తొక్కాలా అది కాళ్ళతో ఇది తొక్కాలా అది తొక్క అది కూడా మీకు తెలియదు ఎంటీగా ఉంటుంది మైండ్ ఇలా స్టీరింగ్ పెట్టుకున్నారు కాళ్ళ దగ్గర రెండు ఉన్నాయి ఇప్పుడు మైండ్ ఏముంది ఎంటీగా ఉంటుంది ఇప్పుడు యూ లేదు ఎప్పుడు కూడా లెర్నింగ్ టైంలో మైండ్ ఎంటీగా ఉంటుంది దట్ ఈస్ మైండ్ ఎంతగా లేకపోతే మీరు పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే మీ మైండ్ ఎంటీగా ఉన్నాడు ఆయన ఏమో వైకుంఠంలో ఉంటాడు నాలుగు చేతులు ఉంటాయి రాధతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు మేము పొద్దున్న విన్నాం అలాంటి ప్రసంగం ఆయనకేమో నామం పెట్టుకుంటాడు మంచి కస్టమ్ మేడ్ సిల్క్ క్లోత్స్ ధరిస్తాడు ఇవన్నీ పెట్టుకుని ఇంకా మీకు పరమాత్మతత్వం మీరే చెప్తారు ప్రపంచానికి అంతకీ చెప్పదగ్గంత సమాచారం మీ మీరు ఇంకేం నేర్చుకుంటారు మీరు నేర్చుకోరు మీరు ఆలోచించండి నేర్చుకునే ఆ క్షణాలలో మీ మైండ్ ఎంపీగా ఉంటుంది బ్లాంక్గా ఉంటుందని నేను అంటల్లా ఏదో నల్లమందు మింగిన నల్లమందు బాబులాగే ఇలాగ మత్తుగా అది జరిగినాడు వాడే అంశం మీరు ఎలర్ట్గా ఉంటారు మీ మైండ్ ఎంపీగా ఉంటారు అప్పుడు మీరు నేర్చుకుంటారు కాబట్టి విరక్తమైన మనస్సుకి మాత్రమే ఆత్మతత్వాన్ని భగవత్తత్వాన్ని తెలుసుకునేందుకు అధికారం ఉంటుంది నా అన్యస్థ విరక్తి లేని వాడికి మాత్రం పరమాత్మతత్వాన్ని తెలుసుకునే యోగ్యత అధికారం ఉంటే యోగ్యత ఉండనే ఉండదు కాబట్టి మనం విరక్తి కావాలి అంటే హృదయము స్వచ్ఛంగా ఉండాలి అంటే సంసార లక్షణాలను దాని నుంచి కొంతకాలం ఎరకైనా తగ్గించాల్సి ఉంటుంది ఎలా తగ్గుతుందో తెలిసినా కేవలము సంసార స్వరూపములు తెలియటద్వారా మీకు ఏది తెలిస్తే అది ఫ్రీ అయిపోతుందండి మైండ్ నుంచి మీకు ఏది తెలిస్తే అది ఫ్రీ అయిపోతుంది నమ్మకం అంటే మీకు ఏది తెలియదు దానిని నమ్మకము అంటారు ఇప్పుడు పిల్లి కుడివైపు నుంచి వస్తే మంచిది చెడ్డది ఏదో అని అది నమ్మకము అంటారు ఎందుకంటే మీ పనికి పిల్లికి సంబంధం ఏమిటో మీకు తెలియదు మీరు ఉడికేలాగా భ్రమ పడుతున్న నమ్మకం పెట్టుకున్నారంటే ఒకవేళ మీకు తెలిసిందనుకోండి పిల్లికి పనికి సంబంధం లేదు పని మనం ఇప్పుడు మోటార్ సైకిల్ నడపాలంటే సెల్ ఫోన్లో అవి మాట్లాడకుండా రెండు చేతులతోటి బాధ పట్టుకుని అవన్నీ కరెక్ట్గా విక్కింది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు జాగ్రత్తగా ఫోకస్డ్గా నడిపితే అది మీకు యాక్సిడెంట్ అవ్వదు పిల్లికి యాక్సిడెంట్కి ఏమి సంబంధం ఏమి లేదు అని మీకు తెలిసిందనుకోండి మీకు ఒకసారి తెలిస్తే ఏమని పిల్లికి పనికి సంబంధం లేదు అని తెలిసిందనుకోండి అప్పుడు పిల్లి ఎక్కడ ఉంటుంది మీ బుద్ధిలో పిల్లి ఉంటుందా ఉండదు ఉండదు అలా పిల్లి మాట తెలిసిన చోట మైండ్ క్లియర్ అయిపోతుంది కామనలు భయములు అపనమ్మకం లేదా ఉన్న చోట మైండ్ చాలా కాఫీ కషాయంలాగా డికాషన్ లాగా ఉంటుంది కాబట్టి అటువంటి అనేక భావములతో నిండి ఉన్నవాడికి ఈశ్వర స్వరూపం చెప్పడమే సంభవం కాదు ఒక ఆయన అన్నారు గురించి నాకు అంతా తెలుసు ఆయన లోకంలో ఉన్నాడు అక్కడికి వెళ్తే మనం కూడా ఎంతో పాటుగా అప్పుడప్పుడు డ్యాన్స్ చోడీ చేస్తూ ఉండొచ్చు అక్కడ అసలు ఎంత సుఖమే ఉంటుంది తప్ప దుఃఖం అనేది ఉండదు సుఖం అంటే ఇట్స్ ఏ పర్పెచువల్ పార్టీంగ్ తప్ప అసలు దుఃఖం ఉండదు అక్కడ మరణం కూడా ఉండదు అలా పార్టీ సాగిపోతూ ఉంటుంది మరణం కూడా ఉండదు అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు ఏదో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు మనం ఎలాగోలాగ అక్కడికి వెళ్తే సరిపడుతుంది అక్కడికి వెళ్ళడానికి కొంత కొంత ఖాతా తెరుచుకుని దానికి వైకుంఠ ఖాతా అంటే మామూలుగా ఎస్ బ్యాంక్ ఖాతా ఇలాంటి ఖాతాలు ఉంటాయి కదా అలాగే వైకుంఠ ఖాతా తెచ్చుకుని ఆ ఖాతాలో మీరు నామజపం యొక్క మొత్తాన్ని దాంట్లో నమోదు చేసుకుంటూ అలా పెంచుకుంటూ పోయినట్లయితే మీరు అక్కడికి వెళ్ళిపోతారు ఇంకొకసారి అక్కడికి వన్స్ యూ గెట్ క్రాష్ ఉంటుంది ప్లస్ నావ్ యూ హ్యావ్ యూ హ్యావ్ ఎరా ఎటర్నల్ పర్పెక్చువల్ హ్యాపీనెస్ ఇంత సమాచారం పెట్టుకుని కూర్చున్నాడు అనుకోండి భగవంతుని గురించి చెప్పండి ఏం చెప్తాడు మీరు మీరు ఏం చెప్పినా అది వెనక్కి బౌన్స్ అవుతుంది ఇది ఎదంటే పెనిట్రేట్ ఇంత భావజాలం పెట్టుకున్న వాడికి మీరు ఏం చెప్పినా అది లోపలికి పెనిట్రేట్ అవ్వదు అది వెనక్కి వస్తుంది అలా ఉండకూడదు ఎంటీగా ఉండాలి లెర్నింగ్ అనేది ఏ రూపంగా ఉంటుంది అన్నది మీకు కొంత దృష్టాంతాలతో సహా వివరించినాను కాబట్టి అటువంటి ఎంటీ మైండ్తో ఎలర్ట్ అనే ఎంటీ మైండ్తో మనం పరమాత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి రమేశ్వరుడు హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ అనుభవం మనకి రావాలి మనలో నిండైన వైరాగ్యం ఉండాలి కాబట్టి వైరాగ్యం తేలికండి సంసారం బరువు వైరాగ్యం తేలిక ఏమండి జుట్టు బాగా పెంచేసుకుని గడ్డాల దేశాలు నిండా పెంచేసుకుని ఉంటే సుఖంగా ఉంటుందా బోడి గురుడు సుఖంగా ఉంటుందా కాబట్టి వైరాగ్యం అలాంటిది చాలా తేలిక ఫ్రీడమ్ కాబట్టి అటువంటి ఫ్రీడమ్ ఉంటే కానీ మనం ఆత్మస్వరూపాన్ని తెలియజాలమే అందుకోసం సంసార స్వరూపాన్ని మొదలుపెట్టారు ఊర్ధం ఓర్వ సో ఇప్పుడు అది అంటే ఈ ఈ రకంగా రూపకాన్ని ఎందుకు చెప్తారంటే అలా దాచిపెట్టడానికి ఈ ఋషులు కొంత అలవాటు పడ్డారు దాంట్లో రెండు కారణాలు చెప్పారు ఒకటి కవితాధ్వర్యంలో చెప్తారు కవిత్వంలో చెప్తారు కాబట్టి కవిని ప్రియురాలు ఉద్యానవనంలో ఇతోటి ప్రచారం చేస్తోంది అంటాడు అంటే వాడు కలవుతాడా వాడు కలవ కవి అవ్వాలంటే ఇందాక నేను చెప్పాను చూడండి అలా చెప్తేనే కదవుతాడు అంతేగాని పలా నా అమ్మాయి ప్రచారం చేస్తోంది అంటే కవిత్వం ఏముంది ఇది నాట్ ఈవెన్ ఇన్ఫర్మేషన్ ఇది ఈజ్ ఏ వేస్ట్ఫుల్ స్టేట్మెంట్ కవిత్వము అంటే అది చెప్పే పద్ధతి వేరే ఉంది వీళ్ళు మహాకములు ఈ ఋషులందరూ కూడా కవులు సో ఒక మంత్రం అంటుంది కశ్య దేవస్య కావ్యము నమార నీరియతి దుద్వేదంలో చూడండిరా చుట్టూ కావ్యము పరచుకుని ఉన్నది ఎవడు రాసిన కావ్యం అనుకుంటున్నారు ఆ దేవుడు రాసిన కావ్యము పరచుకుని వ్యాపించి ఉన్నది చెట్లు పక్షులు పశువులు నది కొండ గొప్ప కావ్యమే మన ముందు విస్తరించి ఉన్నది చూడండి నా మమార నీర్యతి ఈ కావ్యానికి చావు లేదు ముసలిధనము లేదు నిండుగా ఉంటుంది కావ్యం ఎప్పుడు నిండే చావు ముసలిధనము లేని అద్భుతమైన కావ్యము దేవుడు రచించి మన ముందు పరచి విస్తరింపజేసి పెట్టాడు చూడండి అని చెప్తుంది ఏమిటా కావ్యము ప్రకృతి ఎక్కడైనా మాట ప్రకృతి అనే మాట అలా కవితా ధోరణితో చెప్తారు అదొక విషయం పరోక్ష ప్రియాయు దేవాహన ఇతరే ఉపనిషత్తులో వాచ్యం వస్తుంది ఈ ఋషు దేవాహంటే ఋషులు జ్ఞానస్వరూపులు వాళ్ళు కొంచెం దాచిపెట్టి చెప్పడం కూడా వాళ్ళకి అలవాటు కొంత దాపరికం కూడా చేసి చెప్తారు అంతేకాదు ఊరిజ మైకి పెట్టి చెప్పాలి కొంచెం లాపరేషన్ చేసి చెప్తారు సో ఇప్పుడు ఫిజిక్స్ లెక్చరు మైది పెట్టి ఉళ్ళ మీకు మై మార్కెట్లో సో చెప్తారా చెప్పరు మరి ఎక్కడ చెప్తారు యూనివర్సిటీకి వెళ్తే ఆ యూనివర్సిటీ పెద్ద క్యాంపస్ విస్తరించి ఉంటుంది దాంట్లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఓ మూల వర్గం ఆ డిపార్ట్మెంట్ లోపల ఓ గదిలో ఓ ప్రొఫెసర్ గారు నలుగురు విద్యార్థులు కూర్చుని వాళ్ళలో వాళ్ళు కుసుములాడుకుంటూ ఉన్నట్టుగా మాట్లాడుకుంటారు అక్కడ చెప్తారు ఫిజిక్స్ ఆ రకంగా ఈ శాస్త్రంలో కొంత దాపరికం చేసి చెప్పే లక్షణం కూడా కలదు అందుకోసం ఈ రూపకము రూపకంలో దాచి చెప్తున్నారు ఊర్ధ్వ మూలం అధశాఖం ఈ చెట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఇది పైకి కొమ్మలుండి కిందకి పైకి రేళ్ళు కిందకి కొమ్మలు ఉన్న చెట్టు ఇలా ఒక ఓ అన్నారు ఎప్పుడైనా మీరు కొండలలో ప్రయాణం హిమాలయాల్లో ప్రయాణం చేస్తున్నారనుకోండి ప్రయాణం చేస్తుంటే ల్యాండ్ స్లైడ్ ఒకటి కను అయినా అంటే ఇలాగ ఎత్తైనటువంటి కొండ చర్య కలదు దాని మీద చెట్లు అలా విస్తరించి ఉన్నాయి చెట్లలా ములిచి ఉంటాయి పెద్ద చెట్లు ఒక చెట్టు దగ్గర నేల పట్టు లేక అది జారిపోయి పడిపోయింది పడిపోయి రోడ్డంతా కవర్ అయిపోయింది ఆ చెట్టు ఎలా ఉంటుందో తెలిసిన వేళ్ళు పైపు కొమ్మలు కిందకి ఉండి దారిని కప్పేసి ఉంటాయి ఏ దారి ఈశ్వరుణ్ణి చేరుకునే దారిని కవర్ చేసేసి ఉంటాయి అదిగో అది ఈ చెట్టు ఈ చెట్టు మీద అభిమానం ఇది దీని మీద అభిమానం పెట్టుకున్నారనుకోండి ఇది ఈశ్వరుణ్ణి చేరుకునే దారిలో ఒక పెద్ద ఆటంకముగా అడ్డుగా నిలిచి ఉంటుంది ఆ దృష్టితోటి ఈ చెడ్ దీన్ని సంసారాన్ని చెట్టుతో పోల్చినారు సో ఊర్ధ్వమూలం అధశాఖ శంకర్లేమంటారు చూద్దాం ఊర్ధ్వమూలం కాళత సూక్ష్మవాత్ కారణ నిత్యవాత్ మహా ఊర్ధ్వముచ్యతే బ్రహ్మా ఊర్ధ్వము మూలముగా గలది అంటే మూలము అంటే తల్లివేరు ఈ చెట్టుకి తల్లివేరు ఊర్ధ్వము ఊర్ధ్వము అంటే అర్థం ఏంటో తెలిసినా బ్రహ్మ పరమ పరమేశ్వరుడు పరమాత్మ అని అర్థం ఊర్ధ్వశప్ానికి పరమాత్మ అని అర్థం ఎందుకు ఊర్ధ్వము పరమాత్మ ఎందుకు ఊర్ధ్వమైనాడు అంటే చూడండి కాలత సూక్ష్మత్వాలు కాలము అన్నిటికీ పైన ఉంటుంది ఆ కాలము కంటే కూడా పైన అతీతుడుగా కాలమునకు అతీతుడుగా కాలము కంటే సూక్ష్మముగా అంటే కాలమును కూడా వ్యాపించి పరమాత్మ ఉంటాడు ఏమన్నా చూడండి ఈ జగత్తంతా దేనియందు సంచరి దేనియందు ముందుకు సాగుతుంది కాలమునందు సాగుతుంది జగత్తు మీరు ఎక్కడ చూసినా కాలమే జగత్తుని శాసిస్తూ ఉంటుంది కాలం ఉంటే టైం ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టైం అండ్ స్పేస్ స్పేస్ తర్వాత చూద్దాం టైం ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టైం గ్రహములు టైం సూర్యుడు టైం నక్షత్రములు టైం అవన్నీ టైంలో ఉన్నాయి ఇంద్రుడు వరుణుడు ఇత్యా లోకపాలకుడు బ్రహ్మదేవుడితో సహా అందరూ కూడా కాలమునకు లోబడి ఉన్నారు అని అలాగే పురాణంలో చెప్తారు మీరు చూసుకోండి మీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా కూడా కాల ప్రవాహంలో ముందుకు సాగుతున్నట్టుగా మీరు దర్శించాలి అలా ఉంది అని అనుకోకూడదు అలా అలా ఏదీ లేదు స్థిరంగా ఏదీ లేదు అంతా కూడా చలనమే కదలిపోతూ మారిపోతూ ఉన్నది కాబట్టి మారుతుంది అంటే కాలము లేకుండా మారుతుందా ఏదైనా మారుతుంది ఇప్పుడు అరటి కాయలు పెట్టారనుకోండి మొన్న పొద్దున్న చూస్తే పండు అవుతుంది మధ్యలో ఆ కాయ పండు అయింది దేనివల్ల కాలము బలము మీరు పండు తింటారు మొన్నాడు పండు తింటే మీకు బలం వస్తుంది అంటే విజీర్ణమై మీకు శక్తి వస్తుంది కాలము సో సర్వము కాలము పండుగలదు ఏమంటే ఈ కాలము ఎవరికి తెలుస్తూ ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటుంది కాలం ఎప్పుడు ఉంటుందో తెలుసిన మీరు ఎప్పుడైనా గమనించారా కాలం ఎప్పుడు ఉంటుందో తెలుసిన కాలమును మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే కాలము ఉంటుంది ఏమంటే కాలము గడియారంలో ఉంటుందా లేక కాలమును తెలుసుకునే వాడి తెలివి ఉంటుందా గడియారంలో కాలం ఉంటుందని అన్నాడంటే వాడు వేదాంత క్లాసుకి అర్హులు కాదు ఇది అధ్యాత్మ విద్య గిడియారంలో కాలం ఉండడం ఏమిటి దయలు ఉంటుంది ముళ్ళు ఉంటాయి అవి ఇలా ఇలా గిరిగినా దిగుతూ ఉంటాయి అంటే గడియార గడియారంలో ఉండదు కాలం కాలం పోని చూసి కన్నులోనూ ఉండదు బ్రెయిన్ సెల్స్లోనూ ఉండదు మనస్సులోనూ ఉండదు బుద్ధిలోనూ ఉండదు వీటన్నింటినీ ప్రకాశింపజేసి తెలివి ఎందు కాలం ఏమండి చూడండి కాలము కంటే అతీతమైనది కాలం ఆ కారణంగా కాలమును కూడా వ్యాపిస్తుంది కనుక సూక్ష్మము అంటే ఏది వ్యాపకమో అది సూక్ష్మము ఏది వ్యాప్యమో అది స్థూలము అది దాని కాబట్టి కాలము కంటే సూక్ష్మము కాలమును కూడా వ్యాపించేది కాలముకు అతీతము ఏమిటండి తెలియదు ఇప్పుడు ఆ తెలివి రూపంగా పరమాత్మ ఉన్నాడని మీకు స్పష్టమైపోలేదు అని చేతనే పరమాత్మని గురించి చెప్తామని ప్రతిజ్ఞ చేసి గిరగిరగిర తిప్పి ఆ పరమాత్మను మళ్ళీ మీ హృదయంలో తెలివి రూపంగా ప్రతిష్ఠిస్తూ ఉంటుంది శాస్త్రం మొత్తానికి కాలము కంటే కూడా అతీతమైన వాడు పరమాత్మ కాలత మామూలుగా చెప్పచ్చు మీరు సృష్టి స్థితి లయములు ఉంటాయి ఆ కాల ప్రవాహంలో ఏర్పడతాయి కానీ పరమేశ్వరుడు సృష్టికి ముందు ఉంటాడు లయము తర్వాత ఉంటాడు కాలానికి అతీతంగా ఉంటాడు సృష్టికి ముందు కాలం ఉండదు నేను నిద్రలేస్తే కానీ కాలం ఉండదండి మీరు నిద్రలేచి అదే ఐదైందిరా కాఫీ తాగాలిరా అంటే కాలం వచ్చిందండి లేకపోతే కాలం ఇది ఆ కాలమునతో అతీతముగా పరమాత్మ ఉంటాడు ఊర్ధ్వం ఆ కారణంగా పరమాత్మకి ఊర్ధ్వం అని పేరు వచ్చింది ఏదో ఒకదానికి అతీతంగా ఉండాలి తర్వాత కారణమై ఉంటే ఊర్ధ్వం ఏది కారణమో దానిని ఊర్ధ్వం అని వర్ణిస్తారు అది శాస్త్రీయ పరిభాష ఒక టెక్నికల్ వర్డ్ ఇప్పుడు బంగారము నగలు ఉన్నాయనుకోండి వీటిలో ఊర్ధ్వం బంగారం సముద్రము అలలు ఊర్ధ్వము సముద్రము అంటే సముద్రం పైన ఉంటుంది అలల కాదు బంగారమేమో పైన మైలు ఎత్తులు ఉంటుంది నగలని చెల్లె పళ్ళల్లో ఉంటాయన్నా కాదు అక్కడ ఊర్ధ్వశబ్దానికి కారణము అని అర్థం మోర్ వ్యాపకముగుతా సూక్ష్మముగుతా అదే అర్థం అవుతారు కాబట్టి ఏది కారణమో దానిని ఊర్ధ్వము అని అంటారు తర్వాత ఏది నిత్యమో దాన్ని ఊర్ధ్వము అంటారు ఇప్పుడు జగత్తు పరమాత్మ నుంచి ఆవిర్భవించింది జగత్తు అనిత్యము అనిత్యం నిత్యం కాదు పరమాత్మ నిత్యం మీరు నిత్యమును పట్టుకోవాలి అనిత్యాన్ని పట్టుకోకూడదు ఇప్పుడు దేహం ఉందనుకోండి మారిపోతుంది అనిత్యమే మనస్సు మారిపోతుంది అనిత్యమే ఈ దీంట్లో ఈ తత్వ ఈ గ్రూప్లో ఇది ఒక గ్రూప్ ఇది దీంట్లో ఇది ఒక బ్యాగ్ ఈ బ్యాగ్లో దేహము అనిత్యము మనస్సు అనిత్యము దీంట్లో నిత్యం ఏదప్ప అని పట్టుకోవాలి దీంట్లో అదే పరమాత్మ అవుతుంది దీంట్లో నిత్యం ఏమిటో చూసిన అనే భావన మీరు చూసినట్లయితే నేను అనే భావన బాల్యంలో యవనల్లో మధ్య వయస్సులో పెద్ద వయస్సులో సమానంగా ఉంటుంది దేహం మారిపోతుంది మనస్సు మారిపోతుంది కానీ నేను మారట అది కొంతవరకు నిత్యము దగ్గరకు వచ్చారు అయితే నేను కూడా నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్ర ఎందు అది ఒదిగి మదిగి ఉంటుంది నేను అనే విధంగా అనుభవానికి రాదు కాబట్టి దేహము ఇంద్రియములు మనస్సు వీటితో పోలిస్తే నేను నిత్యముగా భాషించినా ఈ నేను ఎక్కడి నుంచి పుడుతోంది అని ఒక ప్రశ్న ఏమంటే నేను తెలుస్తోందా లేదా తెలుస్తున్నదో పక్కింటి వాళ్ళని అడిగి చెప్పాలా తెలుస్తోంది కదా దేనివల్ల తెలుస్తోంది నేను దేనివల్ల తెలుస్తోంది ఒక మహాత్ముని అడిగారు వాటాది అని అడిగారు ఆయన అన్నాడు ఐ ఆమ్ దాట్ బై విచ్ ఐ నో దాట్ ఐ ఆమ్ దేనివల్లనైతే నేను ఉన్నాను అనే అనుభవం నాకు కలుగుతోందో అది నేను అది నిత్యం ఆ ఎరుక ఆ పర అది ఆ చైతన్యము అది నిత్యం కాబట్టి అది ఊర్ధ్వము బుద్ధి మనస్సు ఇంద్రియములు దేహం ఇవన్నీ కూడా కింద ఉంటాయి అది ఊర్ధ్వం కాబట్టి ఈ విధంగా ఊర్ధ్వ శబ్దానికి పర ఆ తెలివి ఆ ఎరుకయే అంటే కాల పరిచ్ఛేదములు లేని ఎరుక ప్యూర్ అవేర్నెస్ అది పరమాత్మ దానికి ఊర్ధ్వము అనిపారు మళ్ళీ క్లాస్లో చూద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి